ఈతను తోటికయకి అర్జునుడితో యుద్ధం చేసేవాడు మన సంయుమునందు ఒకడు లేడుకి గోవురికి మళ్ళవేసి తోలిపోతాడు అర్జునుడు ఇతను రుతుడి ప్రీతుని చేసిన ఆ వినమే పెంపజులాంటి బాహు సంపద ఆ బాహు సంపద చేత అలా పట్టుబట్టి కింద పడవేసినటువంటి వాడు అని విన్నాం కదా మనము కన్నుండు కథకట సంభవనకు కథ కథ కటబడి ఆ కర్ణుడు ఏమంటాడు గురువు గారికి పాండవ పక్షపాతమున పలుకుతున్నోని వచ్చినట్లు ఆ ఓ పాండవ పక్షపాతి సువారీ నీ ను వచ్చినట్టు పలుకుతున్నావు మరుడెంత యొక్క నీవు గురువైపోయిన వాకాల చేత నిందు అనకూడదు గాని ఏ ఈ కౌరవ సైన్యములు నీ ఒక్కడవేనా మేటివి ఈ అవతూ సైన్యం కూడా సైన్యం ఆ అర్జునుడి పగుడుతున్నావు అతడు వచ్చనే ఒక పాత వచ్చినవాడు అర్జునుడే కనుక నా ప్రశస్త్రముల చేత అర్జునుడి దుబ్బు రేపి అతను ఆ చెల్లించిపోయేటట్టుగా కొట్టి మీ సైన్యానికి అవతో కూడా ఆనందం కలిగిస్తాను నేను తీద విను కర్ణుడా చాలా పొరపాటు మాట్లాడినవై అది కాదు అర్చనుండయే నితము కాక పన్నెండు వత్సరములు నంద వచ్చిన వాడు కనుక అర్చనుడైనట్లయితే మరొక రెండు సంవత్సరములు అరణ్యవాసు ఒక సంవత్సరము అజ్ఞాతవాసు తన యొక్క సోదరులతో కూడి చేయవలసి ఉన్నది గురుడయ్య నేను మామక శాసన చెప్తె సాయక బిమ్మని మార్చడా ఇంకొకడైనట్లయితే ఏ అర్జునుడే కాక ఇంకొకడు వచ్చినట్లయితే నా పానముల చేతని పడగొడతాను సుభాగాలు పలుకులకు భీతుందను చూడు సోరుడు కృపుడు అంటే చాలా మంచిది కర్ణుడు మాట మాట్లాడు బాగా ఉన్నాయి దుర్యోధను మాట్లాడిన మాటలు అంతకన్నా బాగున్నాయి అన్నారు విశ్వాదులు ఆ అతి సమయమునందు అర్జునుడు రథాన్ని ఆజ్ఞాట్టు దగ్గర నిలబెత్తి ఉత్తరునికి ఎబంటాడు నగమునందు గాండవము ఆ ఓ ఉత్తరుడా ఈ చెట్టు మీద సాధనమున్నుల బలం యుద్ధం చేస్తే సమయం బాగా కోపం వచ్చిన సమయం నుండు నాకు ఆ గాండ్యం అయితే గాని పరిగిరాదు ఈ పొట్టి పొట్టి బాడవు ధనుసులు బాడవులు ఉన్నవి ఇవి నా దెబ్బ చాల రసమా ఇవి ఇది మీకు సరిపోవులు గాని నాకు సరిపోవు వినోదమునప్పుడే మత్తి విధా కోపములకు తాలవు వెళ్ళది నూరు వేల బాగా వీరరసమున్నదే కోపం వచ్చినప్పుడు లాగవరు అంటే మీ బాణ మీ ధన సొలున్నవి పెళ్ళు అని మీకు అధికారి ఆగదు నాకు ఏనుగులుండే కవచములు గా తగ్గట్టాలను అంటే వీటి చేత సాధ్యం కాదు రహం వ్యక్తి అమ్మమ్ము వ్యక్తి ఆ కనుక ఈ చెట్టు మీరు ఎగినం ఉన్నది ఏవయ్యా ఉత్తరుడా కత్త విడిచిందుకొని తక్కటి ఎప్పటి ఎట్లబెమ్ము అదిగా కా పాండవులున్నారే ధర్మ భీముడు ధర్మార్జులు ఆ నగుల వారి వారి ఆయుధములన్నీ కూడా దీని మీద పెట్టి కెత్తగట్టినారు ఆ గాండి బాల్ని తీసుకొని మిగతా వల్లి అక్కడ బంధించవయ్యాకారం ఉండడం అక్కడికి ఆ శారంగా ఉన్నదట కట్టాది చూపించిన దాన్ని పరికెక్కి దాన్ని ఒడదీయవయ్యా అంటే ఉత్తరుడు పూనాథతో నీ గుండీ పాపకర్మముగానే ఆ ఓ బ్రహ్మలాగా లొంగిపోయే వరకు ఎటువంటి నీచ కర్ణములకు నన్ను గుడి కొన్నావు అది శవం ఆ శవాన్ని నన్ను అంటుకోమంటావే నేను రాజు పుత్రుడు కదాగా అట్ట అంటుకోవచ్చునటయ్యా ఇటువంటిది చెబుమనుడు చెప్పడం ఉన్నది నీకు పాపమురాతకు తమ్మి రసం రాకి పిరిచి చాపము నా కిమ్మనుడు పైకెక్కి అతని ఆ రథం మీద ఉంటాగలుగా చేస్తాములే అంతగా అంతవరకు వచ్చింది నా బ్రతుకు అని ఆ ఇకి రాడు పైకి వృక్షము పైకి సమా రూఢత మధ్య ముందు మనవుడు ఆ రథం మీద పైకి ఎక్కే అర్జునుడు ఆయత ఆ కట్ట తెలిసిపోతూ ఉన్న మీరు మీరు పెట్టుకునేటట్టుగా మెరిసిపోతూ ఉన్నవి ఆయుధములు పైకి ఆకలి వేసినాడట ఏమిటవి భూతములు మాదిరిగా ఉన్నాయి మహాభూతములు మాదిరిగా ఉన్నాయి అని పెద్ద కేకలు వేసాడట అయితే ఏం పర్వాలేదే అయ్యేవి నేను చెయ్యవు ఆ అవి ఆయుధములు ఆయుధములు సుమా అని కొంతసేపు ఓదార్చి చెప్పాడట నిరూపించి సారథిసి అర్జునుడు చూచి ఓ సారథి అన్నాడు సారథి ఆ ఏమిటి వెళ్ళాలంటే ఏమంటాడు ఇది యొక్క ఉన్నదే మహాభయంకరంగా కొండ చిలువ మాదిరిగానుండదయ్యాత కనకి కమల సముద సముహను అజ్జల అనేకమైన బంగారు కమలములు అన్ని చెక్కి దీని మీద సగతగథ మెరిసిపోతూ ఉన్నది సదస్సులు ఎవరు పడతారయ్యా అన్నాడు మరి ఓహ విధమ్ములకు ఆయుధములు బలించి ఎవరెవర మిగతా ఆయుధములు కూడా నేను ఇదిగో ఈ ఆయుధం ఎవరిది ఈ ఆయుధం ఎవరిది అని ఓరుది గాడిగనడవా అచ్చను నెట్లనియే ఆ అంటే అజరుడు ఏమన్నాడు తలతీయు నన్న బిగిన దడ్డవిల్లు గాండివదువా ఆ మొడ్మట్టమద గాడిగనవే ఈ దనస్య కడియని అది గాండివమయ్యా కొల్గు నన్న కేటకెదె నబియా ఆ అర్జునుడు ఏడు కదా దేశమా సమతమున దేవదానములైనా చేయించగలిగినటువంటి సమర్థుడు అర్జునుడుత్యోధిత రోజు మన వైద్యం ఇది కనుక వరకుమారా మొదటి బ్రహ్మదేవు చేత నిర్మాణమై ధరించబడినటువంటి దీన్ని ఆ మహా మహాప్రకాశమానమైనటువంటి ఆ బ్రహ్మదేవుడు నూరు వేల సంవత్సరములు ధరించినాడు అయ్యాయుధాన్ని సహత్స వర్షము ఆ అరవతి వేల సంవత్సరములు ప్రజాపతి ధరించినాడు పంచాధితి హాయ నమ్ములు ఆ దేవేంద్రుడు ఎనభై ఐదు సంవత్సరములు ధరించినాడు పంచశతాబ్దములు ఆ చంద్రుడు ఐదు సంవత్సరములు ధరించినాడు ఇంటి వరుణ చే దేవుడు వేడుకుబడి ఖండవనకు మెచ్చిచ్చే ఆ అది అగ్నిహోత్రుడు అతని దగ్గర తీసుకొని సమయమునందు అది అర్జునుడికిచ్చినాడయ్యాడ అరువరి అర్జునుడు కలువల చేత చెక్కబడి ఉన్నది ఆయుధం ఉన్నది ధనస్సు అది తర్మరాజు ధరిస్తారయ్యాంచుడో ఆ తాళ ప్రమాణమై కోతల వంటి అలంకరింపబడి ఉన్నటువంటి మత్స్యములు కలిగి దివ్యమై ప్రకాశించుతున్నది అది నగులునిది ంగారు మయూరు నెళ్ళు వంటి బొమ్ములు వేసి ఉన్నటువంటి యొక్క ధనస్సు ఉన్నది అది సహదేవుని దియ్యాచన కోస మహాశా అది కోశము నుండి పెట్టబడి ఉన్నదే ఖడ్గము దియ్య ఖడ్గము అది అర్జునుడి సముల నిజలయ్య గిట్టుకుడు గదాదండమున్న బంగారు మీరు చుట్లు వేసి అయోమయ కదా దండము బాగా కోపం వచ్చినప్పుడు భీముడు పడుతూ ఉంటాడు ఆ యుద్ధములందు చెప్పినాడు ఆ మూఢాత్ముల పాండవోత్త ఎంత చెప్పినప్పటికి తెలియలేక ఏమంటాడు ఈ ఏడని బ్రహ్మహని ఆయుధముని వ్యక్తి ఎంతటి గది ఇది మన కౌంతేయు బృహన్నలా అయితే ఓ గృహందల ఆయుధములన్నీ పాండవులు దీని ఎందు నిక్షేపించి ఎక్కడికి పోయినారు వారు ఎదిగిన చెప్పువాంగ నీకు తెలిసి ఉంటే ఆ విషయము చెప్పవయ్యా ఈ మహానుభావుల మేనల్లుడా ఆ పాండవులకు మేనల్లు తాను సుమారేను ఆ యుధిత్తుడీ ఎక్కడ ఉన్నాడు పాత్రని వర్తనలా ఏమిలయ్యే భీముడు అర్జునుడు ఏమేమి పనులు చేయిస్తున్నారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు దాగినారా భూపాల వల్ల పాటిన దీపకయ్య ద్రౌపదికి నెయ్యడలందే పాటులు వాటిల్లినో కాపురుషుల వలన నెట్టి కార్యవు తెలుగా రాజకాంతలో ఘనత వహించిన ద్రౌపది ఉన్నది ఆమె ఎక్కడ ఉన్నదో కాపురే ఎంత బాధపడిపోయిందో వినబడెంతో ఇంతవరకు వారి సంగతి ఎక్కడా వినపడలేదు కాని నీవు ఏమి చెబుతావురడి గుండే కథ కొట్టుకుంటూ ఉన్నది తోడల్లా అంటే వారులకు విధికు మోర్చి బాధ తప్పకదారును పాంచాలి పన్నెండేళ్లు వనం మన వచ్చి పదమూడకు నేల వాసం ముసలు మనవితన్యా పన్నులై ఉన్నవారు అంటే ఓ ఉత్తరుడా వారికై బాధ పడవలసిన మళ్ళీ ఆ దైవ త్రైవ ఘటన చేత పన్నెండు సంవత్సరములు అన్యవాసము చేసినారు అజ్ఞాతవాసము సంవత్సరం అయిపోయింది అది మన మన ఇంట్లోనే తరిగిపోయింది అయితే ఎవరు వారు అనంటా మేము చెబుతాను వినవలసింది కంకుడు ధర్మసుడు ఆ కంకుడు పేరుతో పరివ్రాతి వేషంతో ఉన్నాడే ఆయన ధర్మరాజు ఆ వరలంకుడు భీముండు మీకు వంటలు చేస్తూ ఉన్నటువంటి వరలంకుడు నాడి ఆయన భీమసేనుడయ్యాకరులు ఆ నకుల సహదేవులు మీకు ఆ గోవుల దగ్గర కుదముల దగ్గర ఉన్న వారిద్దరు నకుల సహదేవులు చెప్పదొడిగి కొరత వెంటనే ఇక కొరత ఎందుకో నేను అర్జునుడనయ్యా మాలిని పేరు చేత ఉన్నది సైరంతో ఉన్నది ఆమె ద్రౌపది సుభాగంగా ఆమె కొనకి ఆ కీచుకులను ఉప కీచుకులందరినీ కూడా గంధర్వులనే నెపజేత భీమసేనుడు చవ్వలాడు ఆయన ఆశ్చర్యము సంభ్రమము కలిగిన వాడై ఆ అర్జును ఏమంటాడు భూమింజయుడు ప్రియుడ నరునకు పది గలవు భయ్యనాభములు అయితే నీ ఉడు అయినట్టయితే అర్జును పది పేర్లున్న విషమా ఆ పేర్లు చెప్పవయ్యా నేను నమ్ముతాను అనుడు నతను సవితానం నవ్వుతూ అర్జనుండవు అర్జును నవ్వు నవ్వి అది పేరుతూ ఉన్న మాట నిజమేనయ్యా అర్జునుడు నల్గునుండోనుడు శ్వేత వాహనుండో శ్వేత వాహనుడు ఈ భక్తు భక్తుడు విజయుండో విజయుడు కృష్ణుండో కృష్ణుడు సవ్య సాచి విజయసాచీ ధనంజయుడు ధనంజయుడు అను పది నువ్వు నా పేర్లవుడు ఈ పది నా పేర్లు సుమంగే కొత్త ఎత్త ఉత్తరుడు ఏమంటాడు నామమ్ములు సంభవిల్ అయితే అర్జునులకు ఈ పేరు చేత వచ్చినవో అవి చెప్పవయ్యా అతడి అంటే ఏమంటాడు ఆ రాజసూయ యొక్క సభ ప్రపంచులంతా కూడా జయించి ధనాన్ని తీసుకొచ్చని కారణం చేత జీవిత నేను వచ్చింది రాక్తివాది నైనా నిధి నిల్లబోదని ఎటువంటి రణశూరులైనా కూడా నా ఎదురబడి ప్రతికి పోలేరు వాహన నా రథములకు ఎప్పుడూ కట్టి ఉన్న కారణం చేత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 నన్ను భీభత్తుడు అంటారు అంటే అది వ్యతిరేక లక్షణ గుర్రములు తెల్లరు గుర్రములు అంటే స్వేతవాహనుడు కిరీడు అంటే అన్ని ఉన్నాయే ఇక్కడ లేదు అంటున్నాడు బీభత్సవు లేదు కనుక భీభత్సం అంటే ఎందు సామాన్యంగా సర్వజనము అంది అనుకుంటే భీభత్త కర్మ చేస్తారు వాళ్ళు నదికేస్తా అనేక విధములైనటువంటి నీచ కర్మలన్నీ చేస్తూ ఉంటారు దాని నేను ఎప్పుడు చేయను తరంగు అది ఒక బిరుదు అన్నమాట కనుక ఎప్పుడు ఎవరిని కుచితమైన పని చేయను కనుక భీభత్సమైన కర్మ చేయను కనుక నన్ను భీభత్తుడు అంటారయ్యా మంగళం లేదు కనుక మంగళవారం అంటే దాని వ్యతిరేక లక్షణ అది మంగళవారం అలా కొన్ని వస్తువులు ఉంటాయి సామాన్యంగా ఏమీ తెలియని వాడిని దేవుడు ఏది లోకంలో కూడా దేవుడు వాళ్ళు దేవుడు దేవుడు అంటే ఏమీ తెలియని వాడు అని అర్థం అనమాట ఇటువంటి యొక్క లక్షణములు కొన్ని ఉంటాయి అందువల్ల మీ హొత్తుంటారయ్యా నన్ను ఎందుకేలను మరి సయ్య సాలు అంటే అంత ఇలాగే లాగుతూ ఉంటారు సమస్య ఇలా ధరించి లాగుతూ ఉంటారు కానీ నేను ఇలా లాగుతాను ఎట్లా కానీ ఇలా లాగినప్పుడు పెత్తూ ఉంటుంది రేపా మార్చి వేగతో పోయి తగ్గుతూ ఉంటుంది అందువల్ల సాకి బిరుదినకు ధరకులుకుంటానూంట నన్ను అది కాకరైనటువంటి యొక్క శరీర వర్ణము గలవాడు కనుక నన్ను అర్జునుడు అంటాడు అర్జునుడు అంటే తెలుపు అనవాడు ఆ కారణం చేత అర్జునుడు బిరుదు వచ్చిందనకు ఫలుగునా ఉత్తర ఫలుగుని విశిష్ట కాల సంఖ్య కలిగే ఆ ఉత్తర ఫలుగునీ నక్షత్రముల పుట్టిన కారణం చేత ఎవడు కంటు పెట్టడానికి సాయరికి సాధ్యంగా నన్ను జిష్డు అంటారు మృతి పార్థుడనైతిని ఆ మా తల్లికి ఆ కారణం చేతృ యొక్క కుమారుడు కనుకడు అంటారు మెచ్చ భక్తమూర్తులైన రుద్ర విధించనులు సన్నిధి చేసిన పెన్నిధి కన్న పేద సంబంధను సంభ్రమించు నాకు గురుంచి ్రహ్మదేవుడు ఇద్దరు వచ్చి చూచి నా పరాక్రములకు సంతోషించి కృష్ణుడు అరే పథకంలో పేరు కూడా ఇచ్చినారు సుమా అనేక దివ్యాలు ఇచ్చినారు నాకు ఎత్తి వారి వరదాన గర్భితులని వాతక ఉందనం పెట్టి కోట్ల నేను ఆ మాతలు ఏ ప్రయుక్తమైన రగబుని ఎక్కి అలకేజులున్నారు ఈ మూడు కోట్లకి అలకేజ్ రాక్షసులను అరవది వేల మంది మహాబలవంతులను సమగ్ర తీరు నేను ఒక్కరి పోయి సంవరించినాను అప్పుడు ప్రీతుండే కదా దానికి సంతోషించి దేవేంద్రుడా గు కిరీటం ఇచ్చినాడు దేవసంఘం కుల సంఘం ఇచ్చే ఆ దేవ సంఘములన్నీ కూడా శంఖమిచ్చున్నారు నాకుల చేత ఇయ్య దేవదత్తం అనే పేరు వచ్చింది మరియు గంధారీనందేత పట్టుబడిన ఎప్పుడు పదనాలుగు వేల గంధర్వుల చేయించి అతడి వినిపించింది అదిగా దుర్యోధనుడు చేత పట్టుబడిన సమయముందు పద్నాలుగు వేల గంధర్వులు విడిపించినారు దుర్యోధనుంచి కనుక భయపడవద్దయ్యానక చుట్టూ కూర్చున్నట్లయితే ఈ సర్వసైన్యాన్ని దుమ్మురేపి స్తారు లేరువాని యొక్క మనస్సు పోగా చెట్టు మీద నుండి కథకు దూకినాడు ఆ ఉత్తరుడు సర్వాంగ తలంబకు దండ ప్రణామం ఆచరించి చేతులు చేతనే ఆ భూమి మీద దండ ప్రణామములు ఆచరించి పాదముల మీద పడి రెండు చేతులు తోడిల్చి ఎవరితాడు ఉత్తరుడు నాకు ఇటువంటి నీవు సమస్తమైనటువంటి యుద్ధ వలయం ద్వారా తేలిన నీవు నాకు ఇలా గోచరించావంటే నా ఏర్పడ నన్ను మృగదోడవే ఆగలుగా నీ వనితే కానీ విధములైన నీచి వాక్యములు మాట్లాడినారు నేను అవన్నీ కూడా సహించవయ్యాన నుంచి కొడుకు దిగినటువంటి వాడై అతన్ని కౌగిలించుకున్నాడు సమాతుండ మనము కలంక చేరిన వాడై ఓ అర్జున ఎక్కవయ్యా రథం మీదకు ఎగినట్లైతే నా సారే నువ్ శత్రువులంతా ఆదరిపోయేటట్టుగా సారథ్యం చేస్తాను నేను బని గొమ్ముల నాథుల నల్లు పని పలి పోయి గోవులు నల్లటిని మళ్ళ ఆదా అదా దుర్యోధనాదు కూడా దుమ్ము లేనమున కోరు తినే నర్జను సమరమున రక్షచోదక భావం మనయున పర్యాయములు తలంచినాను సుమార్జును సారచిత్వం వహించి చేయవలన చేత అది ఇప్పుడు సిద్ధించింది నాకు అని తెలిసిన వెంటనే సమస్త పాపములన్నీ నశించిపోయి నిలుసు కానీ అభూతకత్వముల్ ఎందుకు వచ్చిందయా మహాపురుషాలు ఆ పురుషుల్లో కూడా మహాపురుషుడవే అతి నీకు ఇది ఎందుకు వచ్చింది సమాప్తి పొందకు సంవత్సరము కూడా నా పోయి రూపం ధరించినారు ఎందుకంటే ఈ వ్రతము నెరవేర్చడానికై కానీ లోకానికంతా పేట రూపంగా కనిపించినవి కానీ నాకు పీడితనము లేదు అది కూడా నిన్నటితో సమాప్తమూయలేదు నాకు పాండు సూర్యుని అంటే ఆ పుత్తరుడు ఏమంటాడు అర్జునుడు ఎందుకు తెలియ చెప్పు సదై పెంపుతోటి కొన్ని పెన్మిగానే ఇంకా సొనలకైటి శంకించునే భగవద్హు అప్పుడ గులుపులుగా ఓ స్వామి ఈ ప్రక దయచేత కదా నీకున్నటువంటి దయచేత ఇలా చెప్పినా ఊహు నీ బాహువులనే ప్రాకారముల చాటునున్నటువంటి నాకు సుర ఈ కౌరవులే కాదు సురాదులు వచ్చినప్పటికీ నీ నాకు భయము లేదు అవి తీసి మిగతావన్నీ మరల యథాప్రకారంగా కట్టగట్టవయన్నాడు చేయుడయోసినాడు అమ్మ నమస్కరించగా ఈ నగమున్నదిన్నది అర్జునుల యొక్క యారూపం మరల వచ్చింది పుడిచ్చిన కొండలములు బాతి ముడిచ్చు ఆ దేవేంద్రుడి తలంచగా కొండలములు చాలా బాగా అవి వచ్చినవి ఈ జుట్టు యావత్ చక్క దారిని చుట్టినాడు కొండలములు పెట్టినాడు కొండలములు వెనుకలు కనుగొని ఎలయనెక్కిన రథము ఆ దిక్కుల చూచి ఏ రథం మీద ఎక్కినాడు ఆ ప్రకారంగా కట్టినవాడయ్య కట్టక మౌలిన భూభాగం ముందు పెద్దగుండా శిరస్సు మీద పుట్టిందాయమనేటట్టుగా ఆ దివ్య కిరీటములవే దేవేంద్రుడు ఇచ్చినటువంటి దివ్య కిరీటము ప్రకాశించింది శరస్సుడైను ఎక్కువగా లాగి ఆ అల్లుడు ఉన్నది ధ్వరింప చేసినాడు ఆ పక్షి ఒక జాతులట్టు గనగొనగదరే వృక్ష అలి ఆ పక్షులల్ని అద్దరికి లేచిపోయినవి వృక్షములల్ని కప్పించి గురు బలం గునుగదరే గురుబలంతా బెదరిపోయింది పోయింది కలిగి విస్తకం మాయాభయో వానరాకారంకుదాములైన తప్పలు గుత్యగ్నిదేంచగా ఆ అగ్నిహోత్రుంచినటువంటిది ఆధ్వర్యమున్నది మాయామయమైనటువంటిది ఆంజనేయ స్వామి పతాక దాని మీద ఉన్నాడు చుట్టూ అనేక భూత ప్రేతములన్నీ ఉన్నవి అది వచ్చి తగులు కొల్లది రథానికి ఆ జయా దేవదత్తమున్నదే దేవతలు ఇచ్చినటువంటి సారథ్యం చేయతూ ఆ కృతముల యొక్క నైపుణ్యం అదే చెబుతూ ఉన్నాడు అర్జునుడుకు ప్రదక్షిణి గంగబోయే ఆ రథాన్ని తమ్మి చెట్టులకు ప్రదక్షిణంగా పోనీవయ్యాశులు ఎప్పుడు కూడతమూడు చాలా దూరం పోయింది పశువులు పోవలసి ఉన్నది కనుక చేత ఆ దేవదత్తాన్ని బట్టినాడు ఒక్కసారి ఆ పైన ఉన్న స్వామి ఒక కేక పెట్టినాడు చుట్టూ ఉన్న పోత ప్రయత్నములని పెద్ద ధ్వరైపోయింది దాని చేత సముద్రముల కూల్లిపోయినవి ఆ మరవతముల భూజిపోయినవి అధ్వరికి వుందర వలయము ఆ భూమి ఆవ సారి మాదిరిగా తిరిగింది అల్లాడిపోయినవియాన్నది కనిపించిపోయింది అద్దరికి పాతాళముల్లే ఆ పాతాళం అంతా గుర్నిల్లిపోయింది ఆ కులమయ్య తారకాకులము ఆ గ్రహములు తారకలల్ని చెదిపోయినవియా బ్రహ్మదేవుడు కూడా చెలించిపోయినాడు ప్పుడు <t> నిజేము